ఏకాగ్రత నిరోధవా మూఢైర్భ్యసతే వీర కృత్యం న పశ్యంతి సుప్తవత్ స్వపదే స్థిత ఈ మూడు అనేవాళ్ళు మర్ర మర నిరోధము ఏకాగ్రత అనే దాన్ని అభ్యాసం చేస్తారు వీర కృత్యం న పశ్యంతే వీరు చేయవలసింది ఏమీ ఉండదు వాళ్ళు ఎలా ఉంటారు సుప్తవత్ స్వపదే స్థితాహ తాము ఉన్న చోట నిద్రపోయినట్టుగా ఉంటారు దీన్నే రఘుగీతలో ఒక ఒక విశేషమైనటువంటి శ్లోకం చెప్పడం జరిగిందమ్మా రుహుడికి నిదాగుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ రఘుగీత అంటారు ఆ రఘుగీతలో ఏం చెప్తారంటే సర్వం చక్య గురుం చక్య యథాదు తా శిథో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు అని సర్వం చక్య అన్ని వదిలేయి గురు చురువును కూడా వదిలేయి అని చెప్తారు ఆ గురువును వదిలినప్పుడే ము రా గురువును వదిలేయటమా లేకపోతే విన్నదాన్ని వదిలేయటమా అంటే విన్నదాన్ని ఇక్కడ అనిపించింది ఏంటంటే అని చెప్తుంటే అంటే గుర్తు అమ్మ చెప్పినట్టు గుర్తు చెప్పినవాడే గురువు కదా వాడు ఇప్పుడు అమ్మే ఉంది అమ్మ మనకు గుర్తు చెప్పబట్టి కదా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ గుర్తుని తీసుకుని ప్రయాణం చేయాలి చేరిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పద్యంలోగా ఆ ఖాళీ చేసుకోకపోతే అక్కడ ఆ ఖాళీ చేసుకుంటేనే నీదేంటో నీకు అర్థమైతుంది అక్కడ దాకా వెళ్ళటానికి ఈ ఈ గుర్తు చూపించేవాడు అవసరమే అక్కడ దాకా తీసుకెళ్లి ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఇంక మిగిలినవన్నీ వదిలి ఖాళీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు అదే అంటే లోపల ఉన్న నీ భావాలన్నీ ఖాళీ చేస్తే జ్ఞానం అజ్ఞానం లేని స్థితి అని మనం ఇంతకు ముందు మనం అనుకున్నాం ఒకసారి దానికి సమన్వయం సరిపోతుంది అంటే నాకు సత్సంగాల్లో చాలా చర్చ జరిగింది రెండు వేల నాలుగులో గురువు అంటే కేవలం బయలుదేరే గుర్తు చూపించడానికి అంతే తప్ప గురువు గమ్యం కాదు గమ్యం గమ్యం అని కాదు గమ్యాన్ని నీకు చూపిస్తారనయ్య అంటే నాకర్ విషయంలో దానికంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు అమ్మది చూస్తున్నాం కదా అమ్మది చూసినప్పుడు అక్కడికి వెళ్ళి గురువు చేద్దా అంటే ఇక్కడ అర్థంలో ఆ గురువు చెప్పిన శాస్త్రాల్ని గాని జ్ఞానాన్ని గాని వదిలేస్తే అనే భావంతో నాకు అందుకని అడిగాను జ్ఞానం అజ్ఞానం రెండు కాకుండా ఉన్న స్థితిలోనే నీకు నీ ఆత్మస్వరూపంగా నువ్వు తెలియబడతావు ఇంతకు ముందు ఒకసారి వచ్చింది మనకి అవును కరెక్ట్ కాదా అట్లా అనిపిస్తుంది గురువు రకరకాల ఎందుకంటే దానికి యోగశాస్త్ర సాంప్రదాయంలో ఒక అర్థం వస్తుంది అదే గురుశబ్దానికి అదే విధంగా మామూలుగా ఈ వేదాంతం చెప్పే పద్ధతి ఒకటి వస్తుంది ఆశ్రమ సంప్రదాయం ప్రకారంగా ఒకటి వస్తుంది గురుగీతలో చెప్పినట్టుగా ఇంకొకటి వస్తుంది అనుకోవాలంటే చెప్పాలి అంతే ఎందుకంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు కదా అంటుందమ్మా అంటే గురువు దైవం కాదు అంటే ఎట్లా చూసిన అన్నయ్య అంటే ఇప్పుడు అమ్మనే నేను గురువుగా పెట్టుకున్నాను కాబట్టి అమ్మనే చూసుకున్నా అమ్మను వదలటం అని కాకుండా భావం ఏదో ఆ భావాలు వదిలేస్తే అది నువ్వై ఉంటావు అంతే ఈ కింద ఉన్నవన్నీ ఖాళీ చేసుకుంటే తెలుసుకొని అక్కడ దాకా వెళ్ళి అప్పుడు దాంతో కలిసి ఆగిపోతుంది అట్లా అనిపించింది సరే చెప్పండి సరే కానివ్వండి మీకు ఎలా అనిపిస్తే అలా ఇక్కడ ఉన్నటువంటిది అతను నిద్రపోయేటువంటి స్థితిలో తనకు మళ్ళీనే ఉన్నాడు నిద్రపోతున్న వాణి వదే కాబట్టి దానికి సంబంధించిన విషయంలో తీరా కృత్యం పశ్యంతివదే స్థిత కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి అప్రయత్నాత్ ప్రయత్నాద్వా మూఢో వాతి నిర్వృతిం తత్వ నిశ్చయమాత్రేణ రాజ్యా నిర్వృత మూడు అనేటువంటి అతనికి ప్రయత్నం ద్వారా కానీ అప్రయత్నం ద్వారా కానీ నిర్వృతి పరమసుఖాన్ని పొందలేడు కానీ తత్వ నిశ్చయ మాత్రేనా ప్రాజ్ఞవతి నిర్వృత ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి తత్వాన్ని నిశ్చయించేయడం ద్వారా ఖచ్చితముగా పరమసుఖాన్ని పొందుతాడు అనిశ్చయ జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రాజ్ఞుడు అని ఆ నిశ్చయ జ్ఞానం లేదు కాబట్టి మూఢుడు అనబడ్డాడు కాబట్టి ప్రయత్నాద్వా ప్రయత్నం చేయలేకపోయినా ప్రయత్నం చేసినా కూడా మూఢో నాపనోతి నిర్వృతిం ఆ మూఢుడు పరమసుఖాన్ని పొందలేకుండా ఉన్నాడు తత్వ నిశ్చయమాత్రేణ ఆ తత్వాన్ని నిశ్చయం చేయడం ద్వారా ప్రాజ్ఞవతి నిర్వృత ఆ ప్రాజ్ఞుడనే వ్యక్తి నిర్వృత ఖాన్ని పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానం కం నీ తరా జనా కాబట్టి అభ్యాసపరా జనా అభ్యాసంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానంతం నీ శుద్ధమైన బుద్ధమైన ప్రియమైన పూర్ణమైన నిష్ప్రపంచమైన నిరామయమైనా ఆత్మను తనను తాను తెలుసుకోలేరు కాబట్టి ఈ శుద్ధ బుద్ధ ప్రియ పూర్ణ నిష్ప్రపంచ నిరామయం వీళ్ళందరూ కూడా కేవలం స్థూలం దగ్గరే నిలబడిపోతారు కాబట్టి వాటి వల్ల ఏమిటి అని చెప్పేసి అంటే మాయామలాతీత విలసితము స్వప్రకాశ విలసిము ఆనందమయము సర్వపరిపూర్ణము ప్రపంచాతీతము సకలసార నిరామయము రహితము నిరామయమైన తత్వము పొందలేరు అని చెప్పడం జరుగుతూ వస్తుందమ్మా అందుకే ఇక్కడ హఠయోగాది విషయాల్లో వాడు చెబుతారు కేవలం రాజయోగాయ హఠ విద్యోపదిశ్యతే అని ఒక సూత్రం ఉంది అంటే రాజయోగము పొందడం కోసమే హఠయోగం నీకు నేర్పుతున్నాము అని హఠయోగం ప్రయోజనం హఠయోగం పొందడం కాదు రాజయోగం పొందడము అని అది అది కూడా హఠయోగ ప్రదీప్గా నా గ్రంథంలో చెప్పబడింది సత్రాభ్యాస పరా వివాహ అంటే ఎవరైతే అభ్యాసంతో కూడుకుంటారో వాళ్ళు జ్ఞానం పొందలేరు అందుకే భగవద్గీత ఏమంటారంటే శ్రేయో జ్ఞానమభ్యాసాత్నం విశిష్యేనం విశిష్యేనాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతి అనంతరము భక్తి యోగంలో పన్నెండో శ్లోకంలో చెప్పడం జరిగిందమ్మా పన్నెండో అధ్యాయంలో సో కాబట్టి దాని ప్రకారంగా తీసుకుంటే అక్కడ శుద్ధము బుద్ధము ప్రియము పూర్ణము పుష్ప్రపంచము నిరామయము ఆత్మ అయినటువంటి తనని కాదు తెలుసుకోలేకపోతారు నాప్నోతి కర్మణా విమూఢో అభ్యాస రూపిణ విజ్ఞానమాత్రేణ ముక్తస్తిష్ట అవిక్రేయ కర్మణా మోక్షం నాప్నోతి కర్మ చేత మోక్షం పొందలేడు విమూఢో అభ్యాస రూపిణ విమూఢుడైన వాడు అభ్యాసంతో కూరుకునుండి అది పొందలేడుేణ పుణ్యపురుషుడైన వాడు విజ్ఞానంతో ముస్థతి అండా ఉంటున్నాడు నాపునోది కర్మణా మోక్షం విమూఢోభ్యాస రూపిణ జ్ఞానమాత్రేణ ముక్త్యవిక్రియ మూఢో నాప్నోతి తద్బ్రహ్మతి అనేటువంటి వాడు నా ఆప్నోతి త్ బ్రహ్మేంటి బ్రహ్మాన్ని పొందలేడు ఎతి ఆ బ్రహ్మకుడు కోరుకుంటున్నాడు ఆ కారణాన్ని అసలు పొందలేడు అనిచ్చిన్నపి పరబ్రహ్మ స్వరూప భాక్ వీరుడైన వాడు కోరుకు లేకపోయినప్పటికీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందగలుగుతున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో ఉద్దేశం శ్లోకా గుడి ఉద్దేశం ఈ మూర్హుడు యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ అభ్యాసము మూర్హుడు అనే వాడి యొక్క స్థితిలు ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు మొత్తం ఇవాడు చెప్పిందంతా ఈ పాఠం అంతా ఇదే కించుమించు నాలుగు శ్లోకాలు కేవలం మోహుడి చుట్టూనే జరుగుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకు చూడండి ముప్పై ముప్పై ఒకటి నిర్జాతం చేష్టి నిర్నిమిత్తం కింతు నిర్జాయు విచేష్టతే ఎవరికైతే చిత్తము ప్రవర్తించదో నిర్జాతు చేష్టిం వాపి ధ్యానం చేసినా చేయకపోయినా కూడా అటువంటి స్థితిలో ఉన్న వాడికి నిర్నిమిత్తం ఇదం కింటు కారణం లేకుండానే అతను ధ్యానము చేస్తాడు క్రియా చేస్తుంటాడు మంద ప్రాప్నోతి మూఢత యథార్థమైనటువంటి తత్వాన్ని విని మందుడైన వాడు అంటే బుధుడైన వాడు మూఢత్వాన్ని పొందుతాడు అథవాచం అమూఢత్వ మిగతావాడు అమూర్డైన అంటే అజ్ఞాని అయినప్పుడు జ్ఞాని అయినవాడు మూడుని వల్ల అదే సంకోచాన్ని పొందుతున్నాడు మళ్ళీ చెప్పండి జ్ఞాని అయినవాడు మూడుని అదే సంకోచాన్ని పొందుతున్నాడు పొందుతున్నాడు చెప్పిందంటే అదే కదమ్మా కాన్సెప్ట్ తత్వం యధార్థం ఆకర్ణ మంద ప్రాప్లవతి మూఢతాం అంటే తెలియని తనంలో పొందడం తెలిసిన తనంలో పొందడం తెలియని ధనంలో పొందినవాడు మూఢుడు తెలిసిన ధనంలో పొందినవాడు జ్ఞాని అది తేడా ఏకాగ్రత నిరోధోవాడై రభ్యశతే ఏకాగ్రత నిరోధ ఇటువంటివన్నీ కూడా మర్ర మర్రూఢుదే మాత్రమే అభ్యసిస్తారు వీరా కృత్యమున పశ్యంతి ఈ వీరులైన వాడు చేయాల్సిందే చూడదు వాళ్ళకి సుప్తవ స్వపదే వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళకు మళ్ళీ తమ స్థితిలో ఉంటారు అప్రయత్నాత్ ప్రయత్నాద్ మూడో నా ప్రవతి ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా మూడు పరమమైన సుఖాన్ని పొందలేడు తత్వ నిశ్చయమాత్రేణ తత్వాన్ని నిశ్చయం చేయడం ద్వారా ప్రాజ్ఞవతి నిర్వృత ఆ ప్రాజ్ఞ నిర్వృతిని పొందుతాడు తభ్యాస పరాజనా ఎవరైతే అభ్యాసాన్ని మాత్రమే అనుసరిస్తుంటారో శుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానంతియమైన పూర్ణమైన నిష్ప్రపంచమైన నిరామయమైన తనతాను తెలుసుకోలేరు నాపున కర్మణా మోక్షం అభ్యాస రూపిణ కర్మ ద్వారా కానీ అభ్యాసం ద్వారా కానీ బూఢుడైన పొందలేడు ధన్యో విజ్ఞాన మాత్రేణ ఆ ధన్యుడైన వాడు విజ్ఞానాన్ని పొందడం ద్వారా ముక్త శిష్టకి అవిక్రీయ ఏ పని చేయకపోయినప్పటికీ కూడా ముక్తుడై ఉంటాడు మూఢో వాటి బ్రహ్మ ఎవితు తాను పొందాల్స్తున్న బ్రాహ్మీ పదాన్ని మూఢుడైన వాడు పొందలేడు అనిచ్చిన్నత ధీరోహి అవరిక లేకపోవడం వల్ల ధీరుడు ధీరుడైన వాడు పరబ్రహ్మ స్వరూపభాక్ పరబ్రహ్మ స్వరూపంతో ప్రకాశిస్తుంటాడు అంటే లోపల ఎటువంటి ఇంప్రెషన్స్ ఉన్నా ఆ ఇంప్రెషన్స్ వల్ల వాటిలో వాడు చిక్కుకుపోయినట్టే లెక్క అది ఆ ఇంప్రెషన్ ఏమి లేకుండా ఉన్నవాడికి తను తను అదిగా ఉన్నాను అనేది ఇంకంటే ఇక్కడే మిగిలినవన్నీ తుడిచిపెట్టుకుపోయి శుద్ధంగా ఉన్నప్పుడు అనే మాటకి సరిపోతుంది అంతే ఇంకేమీ లేదు శుద్ధంగా మాట కూడా లేదు ఇంకంతే ఏమి లేనప్పుడు అనే మాటకి అభ్యాసం అన్నారు కదా అభ్యాసం అంటే అది చెయ్యకుండా అంతేనాన్నయ్య ఏమి అభ్యాసం అంటే పాత అభ్యాసాల వల్ల మళ్ళీ బాటిట్లో తగులుకోకుండా మళ్ళీ అది చేస్తూ ఉండకుండా ఏది తెలుసుకున్నాడో అక్కడ అక్కడ ఉండిపోవడమే అవునమ్మా అక్కడ ఉండిపోతే అప్పుడు అది అవుతుంది అంతే ఆ పాత ఏవి మళ్ళీ మళ్ళీ అవి చెయ్యాలనేది మూఢుడైన మళ్ళీ మళ్ళీ అభ్యాసాల జోలికి వెళ్తాడు ఇక్కడే జ్ఞాన జ్ఞానాలు లేకుండా ఉండే స్థితి అని ఇంతకు ముందు ఒకసారి అన్నారు మీరు ఇంత చెప్పినప్పుడు అదే దానికి దీనికి ఇక్కడ సరిపోతా ఉంటా జ్ఞానమో కాదు అజ్ఞానం కాదు తెలిసి తెలియని స్థితి అమ్మది కూడా ఇదే మాట అంటుందమ్మా అన్న అనుకున్నావు నాది ఏది తెలుసో నాకు తెలియని స్థితి అంటే అన్ని మర్చిపోయి ఖాళీ అయిపోయిన స్థితిలో నువ్వు ఆత్మస్వరూపంగా బాసిల్లుతుంటావు మీరు జాగ్రత్తగా శ్లోకాలు చదవండి చదివి వాటికి నేర్చిపోయిన వ్యాఖ్యానానికి మీరు చదువుతున్న వ్యాఖ్యానానికి తేడా గమనించండి గమనించి మీరు సమన్వయం చేసుకోండి మీ దగ్గర పుస్తకం చేసి చదువుతుంటారు కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నారు దీని ఉద్దేశం ఏమిటి అష్టావక్ర గత యొక్క ఉద్దేశం శాంతి పొందడమా ఉపశమం పొందడమా ఉపరమణం పొందడమా పొందిన కరార ఖరారు చేసుకోవడమా మనం ఏం సాధించబోతున్నాం ఇరవై ఛాతాలు చదివి అనేటువంటిది కూడా మనకు క్లియర్ తెలిసి ఉండాలి ఏమ్మా అవును ఎందుకంటే ఒక గ్రంథాన్ని మనం చదివినప్పుడు కేవలం ఆ గ్రంథ పరిచయంతో సంబంధం కాదు అక్కడ ఆ గ్రంథం యొక్క తత్వాన్ని కూడా తెలుసుకుని ఉండాలి అప్పుడే దాని యొక్క స్వరూపం తెలుస్తుందమ్మా అవునా అవునా అవున ఇప్పుడు మేము ఫీల్డ్ లాఫ్యాలజీస్ అయ్యేటప్పుడు మ్యాథ్స్ లో పాఠం చెప్పేవారు మాకు మేపులు చూపించి దగ్గర తీసుకొచ్చి మేపుల దగ్గర పెట్టి చెప్పేవారు కానీ ఫీల్డ్కి వెళ్ళేటప్పటికి ఆ మేపు పనికిరాలి నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు చెప్తున్నా ఇప్పుడు మేపులో నది ఉంటుంది అన్నాడు నది పక్కన దిబ్బ ఉంటుంది అంటాడు దిబ్బ పకిన ఇసుక ఇసుక రాళ్ళు ఉంటాయి రాళ్లల్లో వస్తువులు ఉంటాయి అంటాడు అది ఎందుకు చెప్తాడు ఒక ప్రాసెస్ ఇప్పుడు మేము ఆ నది దగ్గరికి వెళ్తాం నది దగ్గర వెళ్ళడం వరకే అది మేపు ఇబ్బంది కానీ అక్కడ నది దగ్గర ఉండేటువంటి దిబ్బని దిబ్బలో ఉండే రాళ్లని వస్తువులు కాని రాళ్లని వస్తువులైన రాళ్లని వివేచన చేసి మేము వస్తువులైన రాళ్ళని మాత్రమే తీసుకోవాలి ఇది మేము ఫీల్డ్ ఫీల్డ్లో మేము ప్రాక్టికల్గా అనుభవించిన ప్రాబ్లం ఇది ఒక సైట్ కడితే ఆ సైట్లో మేము ప్రాక్టికల్గా అనుభవించిన ప్రాబ్లం ఇది ఎందుకంటే డోపాజిట్ ఇంచ్ టు ఇంచ్ డొపాజిట్ తీసుకుంటాం డిఫెన్స్ వాళ్ళకి ఉంటుంది వన్ వన్ మైల్స్కి వెళ్ళని దాని ప్రకారంగా టోకోషిట్స్ తయారు చేస్తారు అది దగ్గర పెట్టుకుంటాం అంటే ఇక్కడ ఒక ఇంచు ఉందంటే అక్కడ ఒక మైలు అడుతాం అనమాట ఇక్కడ నాలుగు ఇంచెస్ కనపడుతుందంటే నాలుగు మైళ్ళలో మనం అక్కడ రీచ్ అవ్వగలం అని చెప్పుకుంటాం ఆ స్కేల్ ప్రకారంగా ఉండే మ్యాప్ల దగ్గర పెట్టుకుని వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి సైట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మిస్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకోసం చెప్తున్నానమ్మ ఎందుకంటే దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉండడం వల్ల ఉదాహరణ చెత్త మనం ఎన్ని శాస్త్ర గ్రంథాలు చదివినా మళ్లీ తిరిగిన నిర్మలత్వం మనస్సు పందండి పరిశుద్ధాత్మ కాందే ప్రశాంత చిత్రుడు కాందే నీ బ్రాహ్మీమైన స్థితి పందలేవు అమ్మందుకే ఇద్దరు ముగ్గురు దగ్గర ఆదరవలి దగ్గర మంత్రాయి దగ్గర రెండు మాటలు అంటుంది చల్లనైన మూర్తి ప్రశాంతమూర్తి అని దాని అర్థం ఎంత గొప్పదో అది ఆ ఇద్దరి దగ్గర అంటుంది ప్రత్యేకించింది మంత్రాయిని కలిసినప్పుడు మద్రసారి కలిసినప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఉంటుంది కదా మంత్రాయి దగ్గర పరిశుద్ధాత్మ కూడా అంటుంది తర్వాత చల్లనైన మూర్తి అని కూడా ఖాద్రవలి ప్రశాంత మూర్తి అంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆ తత్వం లక్షణం చెబుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ నిర్మలాంతకరణం ఆ నిర్మలాంతకరణ ఎవరైతే ఉన్నారో వారు ఆ సదా బ్రాహ్మీమయ స్థితిని పొందడానికి అర్హత కలిగి ఉంటారు అదమ్మా మనం అభ్యాసం వల్ల కానీ శాస్త్ర గ్రంథాల వల్ల కానీ మనకు ఉపయోగం లేదమ్మా మనం ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక అనగా అహంకారాన్ని కాపాడుకోవడానికి శాస్త్ర గ్రంథాలు పట్టడం జరుగుతోంది అది కూడా చెప్తున్నా మీకు ప్రాక్టికల్ గా ఎందువల్లంటే గత ముప్పై సంవత్సరాలుగా నేను ఈ వీటిలో నలభై ఏళ్ళుగా దీనిలో ఇరుక్కున్నవాణ్ణి కాబట్టి రెండు వేల ఇరవై కరెక్ట్గా నలభై ఏడుగా ఇరుక్కున్నాను కాబట్టి నాకు తెలిసింది ఎంత జాగ్రత్తగా చేసుకోవాలంటే ఒక స్థితిలోకి వచ్చేసరికి ఏమి ఉండదు అమ్మా ఆ ఉండడానికి స్థితి ఒకటి ఉంటుంది ఊహించుకోవడమే గొప్ప కష్టమైపోతుంది ఎందుకంటే ఇవన్నీ అడ్డం వస్తాయమ్మా చదివిన చదువు అంతా అడ్డం వస్తుందమ్మా నాకు అందుకే ఒక మాట ఒక స్వామి పేరుగా చెప్పారు శాస్త్రము పక్కన పెట్టు స్తోత్రము స్వీకరించు అని చెప్పారు శాస్త్రం ఎందుకు కావాలి అని చెప్పేసి అంటే ఏ దారిని వాడి కలిసిన దారి చూపించడానికి శాస్త్రం కావాలి అంతే ఆ శాస్త్రానికి ఒక ప్రయోజనం ఉంది ఉంది కాబట్టి శాస్త్రం అనేది ఈ రోజు వరకు కొనసాగుతూ వస్తుంది ఇంకో గ్రంథంలో చెబుతాడు ప్రజలు అనుభవాన్ని ఒప్పుకోరు శాస్త్రాన్ని ఒప్పుకుంటారు అని ఎందుకంటే ఎవరి అనుభవం వాళ్ళదే అవును అందువల్ల ఒకళ్ళ అనుభవాన్ని ఇంకోటి ఒప్పుకోరు అటువంటిప్పుడు శాస్త్రం అనేటువంటి మాత్రం ప్రమాణంగా తీసుకోవాలి దీనికి మనకి మస్లాన్ అంకదాసు తాతా ముగ్గురు మధ్య దళితుల ఎవరు అనుభవం వాడదని ఖచ్చితంగా చెబుతారోనా కదా ఒకరికి అనుభవం ఇంకోటి ఉండదు ఎదురుగా ఉన్నా కనపడదని కూడా అంటారు కాబట్టి అక్కడ అనుభవం అనేది వ్యక్తిగతమైనది అవుతుంది శాస్త్రం అనేది విశ్వచర్యమవుతుంది అందువల్ల శాస్త్రానికి ఆ మర్యాద వచ్చింది ఆ గౌరవం వచ్చింది కానీ శాస్త్రం కూడా అడ్డమే అనే విషయం మర్చిపోకూడదు మనం అంటే ఊతకర్లా ఉంచుకోవాలి అవసరం తీరిపోగానే పక్కన పెట్టేయాలి అంతేనమ్మా శాస్త్రం యొక్క ప్రయోజనం అంత మటుకే అంతే అవునమ్మా అనుభవం వచ్చిన తర్వాత మనకి పనికి నేను మీకు అష్టావకరికి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నాకు తెలియకపోయినా చెప్తున్నా ప్రయోజనం ఏదైనా ఉంటుందేమో తెలియదు అది నాకు అవసరంలే కనీసం మీకు చెప్తారని తృప్తి కలగడానికైనా చెప్తున్నాను అంతవరకే అది మీకు అపరితమిస్తే నాకు అపరితం ఇవ్వచ్చు ఒకే వస్తువు రెండు సార్లు చూస్తున్నప్పుడు అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి పానట్టు ఆయన పది డబ్బలు కొడితే రెండు దెబ్బలే ఆయన సగల అవునా కదా గరికిపాడి సాక్షిరావు గారు గురించి మాట్లాడినప్పుడు కొడతాడు ఏమో ఎంత గట్టిగా కొడుతున్నాడు అంటే కొట్టని మనలో తిద్దుకుంటాం పది డెబ్బలు ఏమన్నా మన రెండు డబ్బలే ఆయన సగల అలాగే ఇక్కడేందా అవును అర్థమైందే మనకే ఒకసారి మళ్ళీ అది జరుగుతుంది లోపల విచారణ జరుగుతుంది నిర్ణయం ఎట్లా ఉందో మరి చూద్దాం సరే అండి జయహో మాత